స్టార్టింగ్ ప్రార్థన చేయండి అక్క మీరే మహాకనికర పూర్ణుడా పరిశుద్ధుడా సర్వోన్నతుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహిమోన్నతుడా శక్తి కలిగిన తండ్రి జీవం గలిన తండ్రి జీవాధిపతిమైన ఏసీఐ సాయంత్రకాల సమయం అందు ప్రభావ ఈ రీతిగా మేము కూడుకున్నకు మీరు ఇచ్చిన మీరు ఇచ్చేయించినారు కాబట్టి ప్రభ మేమందరం కూడుకుంటకు ముందుకు వచ్చినాం నాయన ప్రతి ఒక్క బిడ్డను నడిపించండి రావాల్సిన బిడ్డ అందరినీ నడిపించండి నెట్వర్క్ ప్రాబ్లం ఉన్న ఏరియాస్ ప్రభా సరి చేయండి నాయన పవర్ కట్స్ విషయంలో కారణం కార్యం జరిగించండి ప్రభ నా తండ్రి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా ఈ ప్రోగ్రాం అంతటినీ కూడా నా తండ్రి మీరే ఆధిపత్యం వహించి నడిపించమని ప్రభా మీ మహిమ కార్యములు జరిపించుకున్నామని ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి ఒక్కరిని నీకు వాక్యం చేత దర్శించండి మీకు వాక్యం చేత ప్రభా మమ్మల్ని తెప్పరిల్లు చేయండి మా మనసులలో భారం తీసివేసి ప్రభన తండ్రి మాకు ఇచ్చినటువంటి విమోచనను బట్టి పరిశుద్ధాత్మను బట్టి రక్షణను బట్టి స్వస్థతను బట్టి నీకు వందనాలు వందనాలు చెల్లిస్తూ ఈ సాయంకాలం కూడికను ప్రభ మీ యొక్క చేతికి అప్పగించుకుంటూ ఏసక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్స్టర్ ప్రేజనర్ సిస్టర్ బావే సిస్టర్ పాట పాడవుతారా సిస్టర్ అక్క పాడాల పాడండి సిస్టర్ పాడండి పాడండి ఆశ్రయమా ఆధారమా నీవే నా ఇసయా నా దుర్గమా నా శైలమా నీవే నా ఆశ్రయమా ఆధారమా నీవే నా దుర్గమా నా శైలమా నీవే నా ఎసయా నిను విడచి నేనుండలేను క్షణమైనా నే బ్రతుకలేను నిన్ను విడచి నేనుండలేను క్షణమైనా నే బ్రతుకలేను ఆశ్రయమా ఆధారమా నీవే నా ఇసయా నా దుర్గమా నా శైలమా నీవే నా ఇసయా కష్టకాలములో నన్ను కృంగదీసినను అరణ్య రోదనలో నన్ను ఆవరించినను కష్టకాలములో నన్ను కృంగదీసినను అరణ్య రోదనలో నన్ను ఆవరించినను నా వెంట నీ ఉండినావు నీ కృప చూపించినావు నా వెంట నీవుండినావు నీ కృపను చూపించినావు ఆశ్రయమా ఆధారమా నీవే నాయస నా దుర్గమా నా శైలమా నీవే నాయస భక్తిహీనులు నాపై పొర్లి పొర్లిపడినాను శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను భక్తిహీనులు నాపై పొర్లి పడినానో శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను నా వెంట నీవు ఉండినావు కాపాడి రక్షించినావు నా వెంట నీవు ఉండినావు కాపాడి రక్షించినావు ఆశ్రయమా ఆధారమా నీవే నాయ నా దుర్గమా నా శైలమా నీవే నా ఈసరణ పాశములు నన్ను చుట్టుకునగాను బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను మరణ పాశములో నన్ను చుట్టుకునగాను బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను నా వెంటే నీవుడినా దయచూపి దీవించినావు నా వెంటే నీవుండినావు దయచూపి దీవించినావు ఆశ్రయమా ఆధారమా నీవే నా ఈసర్గమా నా శయమా నీవేనా ఏసయా నిన్ను విడచి నేనుండలేను క్షణమైనా నేను బ్రతుకలేను నిన్ను విడచి నేనుండలేను క్షణమైనా నేను బ్రతుకలేను ఆశ్రయమా ఆధారమా నీవేనా ఏసయా నా దుర్గమా నా శైలమా నీవేనా ఏసయా హర్షిరగు దేవ మా ప్రియ పర్లోకి తండ్రి నీకు ఎంతో వందలు ఇస్తాయినా నిన్న నిరంతరం నీగిరితో ఎంతో ఇక్కడి చిన్న కాలం మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా తండ్రిని కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని నడిపించడం నీకు ఎంతో వందాలిస్తా మరోసారి ప్రభా మీకు సన్నిధిలో ప్రభా మీ పాదల దగ్గర మేము వచ్చినాం ప్రభావ మా మరొకలు మా ప్రార్థలు మీరు ఆలకించినందుక నీకు ఎంతో బాగున్నాడు ప్రభావ మరిలాగా ప్రభావ మీ పాదల దగ్గర మేము వచ్చినాం మీరు మాతో మాట్లాడడం ప్రభావ మీ స్వరం ఏం వినాలా ప్రభావ స్వరం వింటేనే మాకు జీవం ప్రభా మీ జీవం ఉంటే ప్రభావ ఈ లోకం మేము బ్రతకగలం ఏనైనా మేము చేయగలం ప్రభావ కాబట్టినైనా మీ వాక్యం వెలుగులోకి మిమ్మల్ని నడిపించమంత అదిష్టమైన మా ఆత్మలను ప్రభావ మీరు బలపరచమంటే అదిష్టమైన మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకుని మా హృదయాలు సరిచేయండి మీ అగ్నితో మందులు శుద్ధీకరించండి మీకు నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి వాక్యం లేని మా ఆత్మీయ నేతలు మీరు మొత్తం మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏ పరిశుద్ధ నామము ప్రార్థిస్తున్న తంది ఆమెతు మొదటి పత్రికల నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము ఒకసారి మనము అపోస్తులు సేవా జీవితంలో ఒకసారి మనం మనం ఒకసారి మనం ధ్యానించిన అపోస్తుల కార్యంలో వాళ్ళ సేవా జీవితము ఏ రీతిగా నడిపించబడింది వాళ్ళ విశ్వాసము వాళ్ళు ఎట్లా కాపాడుకున్నారు అనే విషయాన్ని మనం ఒకసారి ధ్యానం చేసినప్పుడు కాబట్టి అపోస్తుల కార్యాల చర్గే ఉంటు వాక్యము కాబట్టి ప్రతి దశలో వాళ్ళు దేవునికి ఎట్లా విదేత చూపించి వాళ్ళ శ్రమలలో ప్రభు వాక్యాన్ని ఈ రీతి వాళ్ళు ప్రకటించినారు అనే విషయాలు మనం చూసినప్పుడు ఒక విషయానికి మనకి జాగ్రత్తగా ఇది ఏంటంటే కేసు ప్రభుతో పాటు ఉన్నప్పుడు శిష్యులు ఏ తర్వాత ఆయన పరలోకం విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం పోయేటప్పుడు ఆయన చెప్పిన మాట వాళ్ళు అక్కడ వస్తూ ఆ తినమందు వాళ్ళు పోయి ఆ మేడగల మీదకి వెళ్ళి ప్రార్థన దేవునికి అభిషేకం పొందిన తర్వాత వాళ్ళ సేవ జీవితం ఏ రీతిగా ఉంది అనే రెండు ఒకసారి మనం కంపేర్ చేసి చూసినప్పుడు అక్కడ మనకి ఏం అర్థమైంది అన్నప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఏసు ప్రభుత్వం పాటు ఉన్నప్పుడు శిష్యులు సేవ చేసిండ్రు మన ప్రభుత్వం పాటు కాబట్టి ఆయన ఉన్నప్పుడు మా ప్రభున్నాడు అనేది వాళ్ళు ఉన్నారు కేసు పాటు వెళ్ళిండ్రు వాళ్ళు అద్భుతాలు చేసిండ్రు అయ్యాలు కొట్టినంత కానీ ఏసుల ఉన్నంత చే వాళ్ళకి ఏ శ్రమ ంతసేపు వాళ్ళకి ఏం కాలే అంత మంచిది ఎప్పుడైతే ఆ చుట్టే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా మనిషి ఇప్పుడు మనిషి విలువ తెలియదు మనిషి లేనప్పుడు అప్పుడు విలువ తెలుస్తున్నట్టు అందుకే యశ్ ప్రభుత్వ శాస్త్రులు పరిచయలు ఒక మాట చెప్తారు యోహను శిష్యులు వాళ్ళు తరుగుగా ఉపవాసం చేస్తారు మీ శిష్యులందుకు ఉపవాసం చేయాలని అడుగుతారు వాళ్ళు అప్పుడు యశ్ ప్రభు పెళ్లి కుమారుడు తమ ఎద్దనప్పుడు ఎవరు కూడా ఉపాసన చేస్తారా చెయ్యరు పెళ్ళి కుమారుడు పో దినములు కొనిపో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఉపాసన చేస్తుంటారు కాబట్టి అక్కడ మనకి ఏమర్థమవుతుందంటే ఏసు ప్రభు ఉన్నంతసేపు వాళ్ళకి ఏం కాలే అంత ప్రభున్నాడు కదా అనిపించి అన్నీ ఉన్నాడు ఆయనే కాబట్టి ఆయన ఎక్కువ ఉండలేడు అక్కడ ఎందుకంటే ఆయన పోవాలా ఆయన వచ్చిన పని కంప్లీట్ అయి చేసుకొని ఆయన పోయినప్పుడు మళ్ళా పరిశుధాత్మను పంపించాలా ఈ లోకంలోకి ఆధారకర్తను పంపించాలా కాబట్టి ఆయనే ఆదరణ కడత కాబట్టి అందుకే బాబు ఆయన శిష్యులతో చెప్పినప్పుడు ఎన్నో విషయాలు చెప్పారని చనిపోయక ముందు తర్వాత ఆయన సిరివక్కకు ముందు ఎన్నో విషయాలు చూసి ఆయన ఎన్నో ఉపమానాలు చెప్పిండు కానీ అన్ని వాళ్ళ ఆత్మీయ జీవితానికి ఒక పునాదులు కానీ వాళ్ళు అవన్నీ మర్చిపోయినారు ఎన్నీ జ్ఞాపకం చేసుకుంటారు చెప్పండి కాబట్టి చివరికి ఆయన అహరోణం కాకముందు ఆ ప్రాంతంలో ఒలివ్వకుండా భయపడుకుంటాడు అక్కడ ఆయన ఆహరణమేట ఆయనకి అందరు వచ్చినప్పుడు యేసురావు ఒక మాట అంటాడు నేను మిమ్మల్ని అనాథులు విచ్చి పెట్టను కాబట్టి ఇంతకాలం ఏసురావుతో పాటు చేసిన వాళ్ళు ఒక్కసారి ఆయన అమాంతంగా ఆయన కనిపించకపోతే వాళ్ళ పరిస్థితి ఏమైతుంది వాళ్ళకు భయం ఉంటది కదా చూడండి ఒక వ్యక్తి ఉన్న బాగా సాహసం వ్యక్తి ఒక్కసారి షడన లేకుండా మనకి ఏమనిపిస్తుంది ఏదో భయంగా దిగులు దిగులుగా ఉంటుంది అరే ఆమె ఆ వ్యక్తి లేడు కదా అన్న అదొక బాధగా ఉంటుంది అన్నట్టు కానీ అదంతా ప్రభు చూసిండు కానీ ఎన్నో విషయాలు చెప్పిం ఏస్త్రో కానీ వాళ్ళు ఏం చేస్తారు వింటలేరు వాళ్ళు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టే ఇది వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ఎస్తావు అంటాడు నేను ఇంకా మీకు అనేకమైన సంగతులు చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు ఉన్నారు కాబట్టి నేను వినటం ఈ కాబట్టి పరిషదాత్మ వచ్చినప్పుడు నాలో నా లోని తీసుకొని మీకు బోధిస్తాడు అప్పుడు సర్వశత్తులను నటిస్తాను చూడండి పరిశుదాత్మ అభిషేకం అది పాయింట్ మనం చేసుకోవాలా ఎప్పుడైతే వాళ్ళ అభిషేకం పొందుకున్నారో అప్పటి నుంచి వాళ్ళ సేవ ఎట్లా ఎట్లా చెప్పండి అంతకుముందు ఎట్లా ఉంది పేతుడు దురిసివాడు పేతుడు దురిసివాడు పుట్టిగానే కోపడతాడు పేతుడు అలాంటి పేతుడు సాధులాగా తయారైపోయింది ఎట్లా తయారైపోయింది ఎట్లా ఆ మార్పు ఎక్కడ జరిగిందంటే ఎప్పుడైతే వాళ్ళు ఆ పెంటుకోదిన ముందు ఆ ఏశ్రావు చెప్పిన మాట వాళ్ళు ఎప్పుడైతే అభిషేకం బంధువులు తిరిగి ఏడగది మీద అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ పూర్వ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది దేవుని మహిమలకు వాళ్ళు ప్రవేశించగలిగినారు అంటే సంపూర్ణమైన మార్పు జరిగింది అంతకుముందు ఏసు పట్టబడ్డప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు ఈయన ఎవరో మాకు తెలియదు అసలు ఏసు ప్రవ్ అంటే తెలియదు అని చెప్పింది మొత్తం గాయపైపోయింది అక్కడికి వెళ్ళాను పట్టుబడినప్పుడు గిట్టమైన తోటలో ఉన్నారు వాళ్ళు అక్కడ ఎప్పుడైతే ఏశ్వ పట్టుకున్నారు వాళ్ళు అక్క ఆ యొక్క యూదులు వాళ్ళు ఆ యొక్క వాళ్ళు ఆ సైనికులు అప్పుడు మొత్తం వెళ్ళిపోయినారు కాబట్టి పేతులు కనిపిస్తాడు అక్కడ పేతులు గమనిస్తున్నాడు ఏం జరుగుతుందో చూద్దామని అప్పుడు మాకు మనకు ఆ విషయం ఏం జరిగింది అక్కడ చూడండి కాబట్టి అంత భయంతో ఉండేవాళ్ళు అన్నట్టు భయము ఏమవుతుందో ఏమో ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి షడన్ గా ఏదైనా అప్పుడు దాకా ఉన్న విశ్వాసం మొత్తం పోతుంది ఈ రోజు క్రైస్తవులో ఉన్న బలమే తది అన్నట్టు ప్రభున్నంతసేపు బాగానే ఒక్కసారి ప్రభు ఒక్కసారి కనిపించలేదనుకో అప్పుడు ఏమవుతుంది విశ్వాసం మొత్తం పోతుంది అన్నట్టు ఈరోజు క్రైస్తవులు ఉన్న చూడండి కాబట్టి వాళ్ళ జీవితాలు ఎప్పుడు వార్తలు ఏంటి అంటే పరిశుధాత్మ అభిషేకం ఎప్పుడైతే వాళ్ళు పొందుకున్నారో టోటల్ కంప్లీట్ గా వాళ్ళు వాళ్ళ లైఫ్ సేంజ్ అయిపోయింది మొత్తం ఎక్కడు కూడా భయానికి తావులేదు ఎక్కడ కూడా విచారణకు తావులేదు ఎక్కడ కూడా శ్రమకు తావులేదు ప్రతి శ్రమలు అలకుగా జయించారు వాళ్ళు సునాయసంగా ఏ స్థోవెవరంటే మేము సిలువ ఎవరిని క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం మీరు ఆయన సమాధి ఆయనను మీరు చంపి సెలువేసింది కదా ఆయన పునరుద్ధాన శక్తి లేచింది ఆయన కాబట్టి మేము ఆయన పునరుద్వానం ప్రకటిస్తున్నాం ఏ ప్రవీ దేవుని కుమారుడు దైవ కుమారుడు అని వాళ్ళు బోధించిన అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పేదరికి ఈ విషయం తరచుగా మనం ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాం చాలా మంది జీవితాల్లో ఎందుకు దుఃఖంలో సమాధానం లేక ఎంతగానో వేదంతో ఉంటారు దేవుని బిడ్డలు ఎందుకంటే ఆదరణకర్త లేదు ఆదరణ ఉండదు చూడండి పరశుధాత్మ అభిషేకము ఎప్పుడైతే మనలో ఉంటదో దేవుడు ఆదరణ కర్త కాబట్టి ఆయన మనల్ని ఎప్పుడు నువ్వు దుఃఖముల పోతున్నా నువ్వు శ్రమలకుండా పోతున్నా కానీ నీకు ఆదరణ ఉంటది సమాధానం ఉంటది సంతోషం ఉంటది కానీ ఎప్పుడైతే ఆయన ఆ దేవుని ఆ అనాథులుగా విడిచిపెట్టంటే దేవుని ఆత్మ లేకుండా మన అనాథులు అన్నట్టు అంటే ఒక గడియన కూడా ఆయన మనం విడిచిపెట్టలేన అర్థం అక్కడ అప్పుడు బా బాహ్యంగా అంటే శరీరీతిగా ఆయన శిష్యులతో పాటు ఉన్నాడు ఇప్పుడు ఆత్మరూపకంగా వాళ్ళ మధ్యలో ఉండి ఆయన పనిచేసిండు అక్కడ కార్యం చేసిండు అది ధైర్యం అన్నట్టు అంత ధైర్యం ప్రభు మాతో ఆయన అభిషేకం ఏమని ఆత్మ నడిపించింది శ్రమలో పోయినా కానీ సునాయసంగా క్రైస్తవ జీవితమే శ్రమలో ఉన్న పోయే జీవితం కదా కాబట్టి మనకి ఇవన్నీ తప్పవన్నట్టు అది ఏ రీతిగానే రావచ్చు కానీ వల్ల మన సేవా జీవితము నిష్ఫలం కాకుండా మన విశ్వాసం పోకుండా మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఈ చివరి కాలంలో ఏదో మనకి ఏదో వింతలు ఏదో రకరకమైన ఏదో జరుగుతుందని మనం బాధపడద్దు నీ భవిష్యత్తు నీ నీ యొక్క ఆయన చేతులు సురక్షితంగా ఉంది నువ్వు భయపడటానికి వీల్లేదు బాధపడడానికి అసలే వీల్లేదు కొలసి రాష్టపతిలో ఉంటుంది అక్కడ మీరు క్రీస్తుతో కూడా లేకుండా పైన వాటిని వెతకమన్నాడు ఆయన దేవుని కుడిపాషం ఉన్నాడు క్రీస్తు మీ జీవము ఆయన యొక్క దాచబడింది అంటాడు నీ భవిష్యత్తు అంతా ఆయన దగ్గర ఉంది అందుకే వాకింగ్ నువ్వు నీడ నీ నిజస్వరూపం పైన ఉంది నువ్వు అక్కడ కూడా చూడాలా నీ నిజస్వరూపం ఏందో నీ భవిష్యత్తు అక్కడ ఉంది ఆయన దగ్గర ఉంది సురక్షితంగా అని చెప్తా ఉంటారు కదా అంటే ఆ వాక్యం కనెక్షన్ అన్నట్టు అంటే మన జీవము మన భవిష్యత్తు అంతా అక్కడుంది ఆయన మీద ఉంది ఆయన దగ్గర ఉంది ఇంకా మన ఎందుకు భయపడాల కష్టాలు వస్తే మనకి బాధలు వస్తాయి కదా శ్రమలో కూడా ఎందుకు నేను నడిపిస్తున్నానంటే నీకు అనుభవం ఉండాలా నువ్వు చెప్పుకోవాలి దినం నేను ఇంత శ్రమలకుండా పోయినాను నువ్వు శ్రమలకుండా వాడిని పోతున్న వాడిని చూసి నువ్వు శ్రమలకుండా వాడి వాడిని ఆదరించాలంటే నువ్వు శ్రమలో అనుభవించి ఉండాలి ఫస్ట్ నువ్వు శ్రమ అనుభవించుకుని ఇతరులకు శ్రమ వాడికి ఓదార్కుని ఇవ్వలేవు ఎట్లా ఓదారుస్తావు కాబట్టి పేతురు ఎందుకు ఆ విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు వాళ్ళు శ్రమలుగుండా పోయి కాబట్టి వాళ్ళు అనుభవించి రాసిండ్రు అవి మన చూసి మన నేర్చుకొని మన జీవితాలు కూడా అట్లా మార్చుకోవాలా అని వాక్యం చెప్తుంది టోటల్ వాళ్ళ జీవితాలు మారి మారిపోయినాయి అక్కడ కాబట్టి పరశుధాత్మ అభిషేకం ఈ చివరి కాలంలో ప్రభువు జ్ఞాపం చేసే ఏవేల ప్రవచనం అంత్య దినములో నేను సర్వశైల ఆత్మను కుమ్మరిస్తున్నాను పరశుధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తున్న వాక్యం ఉంది అది అపోస్తులు కానీ రెండో అధ్యాయంలో స్టార్ట్ అయింది అపోస్తుల కాలంలో ఇప్పుడు ఈ రోజు వరకు అది నడుస్తూనే ఉంది కాబట్టి క్రైస్తవంలో బలం ఏమిందంటే పరిశుధాత్మనే సంగతి తెలియని వాళ్ళు ఉన్నారు చాలా మంది అపోలో లేడా దేవుని సేవ చేస్తున్నాడు కానీ పరిశుధాత్మడు తెలియదు కొంతమంది తెలిసినా కానీ దేవుని ఆత్మ లేకుండానే నేను సేవ చేస్తున్నాను అంటాడు చేయొచ్చు కూడా అపోలో చేయలేదా కాబట్టి నువ్వు ప్రతి దాంట్లో నువ్వు పొందాలంటే నీకు ఆదరణ ఉండాలి ఫస్ట్ దుఃఖంలో నువ్వు మునిగిపోతే నిలబడలేవు అది ఒక అది మనల్ని ఎప్పుడు మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది దాన్ని గద్దె దింపేయాల్సిందే మనం కాబట్టి ప్రతి దశలో మనము ఎందుకంటే మన ఎడలా ప్రత్యక్షం కావో ఆ మహిమలోకి నువ్వు ప్రవేశించబోతున్నావు కాబట్టి దృష్టి నేను అనేక విధాలుగా నిన్ను నేను నిన్ను హింసిస్తూ వాడు అయినా నువ్వు ధైర్యంగా మనం ముందుకు వెళ్ళిపోవాలి ఆయన నమ్మదగిన వాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నువ్వెందుకు భయపడతావు అందుకే రాసిన పత్రికలో మొదటి అధ్యాయము నాలుగో వచ్చ నాలుగో వాక్యంలో మనం చూసినప్పుడు మొదటి పేతురు నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో పేరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు ప్రియలార ఫస్ట్ పేతురు నాలుగో అధ్యాయము నా పన్నెండవ వచనంలో ప్రియులార మిమ్మల్ని మీకు కలుపు అగ్ని వంటి మహాశ్రములను గురించి ఏదో ఒక వింత మీకు సంభవించినట్టు ఆశీర్వపడుకుడి అంటే ఇక ఇది ఎట్లా అర్థం చేసుకోవాలా వీలారంటే దేవుని బిడల్లో శోధించటకు ఎవరు శోధిస్తున్నారు నిన్ను మనల్ని ఎవరు శోధిస్తున్నారు మనం ఎందుకు శోధనకు పోతున్నాం ఎందుకు మన శోధనలకు పోతున్నాం అర్థం చేసుకోవాలా అది నేను చెప్పాల్సిన అవసరం లేదు చూడండి మీకు కలువు అగ్ని వంటి మహాశ్రమ శ్రమ అగ్నితో కూడింది పత్తి శ్రమ అగ్ని వంటిదంట అగ్ని ఎప్పుడు మండుతుంటుంది కదా నీ శ్రమ కూడా ఈలో మండుతూ ఉంటుంది కాబట్టి అగ్ని అగ్నిని కాల్చగలదా నువ్వు దేవుని అగ్నిలో ఉంటే ఆ అగ్ని ఇంకొక అగ్నిని కాల్చలేదు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ శ్రమని అగ్నితో పిలుస్తున్నాడు అయినా కానీ ఏదో ఒక ఎంత సంభవించినట్లు ఆశ్చర్యపడకుండా ఈ వచ్చిన ఈ శ్రమను బట్టి ఏదో జరగబోతుంది ఆ ఏదో ఒక నాకు ఏదో కాబోతుంది ఏదో అవ్వబోతుందని మీరు ఆశ్చర్యపడద్దని చెప్తా పేతులు జ్ఞాపకం చేస్తున్నా అంటే ఇప్పుడు మీరు చెప్పండి ఈయన ఈ శ్రమ ఈ శ్రమ గుండా పోయిండ పోయింది కాబట్టి ఆయన రాస్తున్నాడు అగ్ని వంటి మహాశ్రమ ఏదో ఒక వింత సంభవించట్టు ఆశ్చర్యపడ ఏదో జరగబోతుంది ఏదో కాబోతుంది నేను ఏదైతే అనుకుంటున్నా అదే జరిగింది ఈ రీతిగా మనం పత్తి చేస్తామంటే మన తలంపులని దుష్టుడు వేలు ఆలోచిస్తూ ఉంటాం అన్నట్టు అనుమానాలతో ఆలోచిస్తూ ఉంటాం ఎందుకు అనుమానం చూడండి క్రైస్తవ జీవితంలో విశ్వాసం కలిగినటం అంటే చాలా కష్టం క్రైస్తవ జీవితంలో విశ్వాసము కలిగినటం అంటే చాలా కష్టం అందుకే పౌలు అంటాడు అందరికీ విశ్వాసం లేదు అంటాడు కాబట్టి విశ్వాసం కలిగినటం అంటే చాలా కష్టం అన్నట్టు కాబట్టి ఒక దశలో విశ్వాసం ఉన్నది ఒక విశ్వాసం మాయమవు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నంటే ఏదో ఒక సంభవిస్తుంది ఏదో జరగబోతుందని మనం భయపడంటే వీలేదంట ఈజీగా తీసేస్తాం చూడండి అక్కడ ఆయన ఎంత తేలిగ్గా చెప్తే ఎంత బోల్డ్గా చెప్తాను చూడండి ఎందుకంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు అంటే ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము నువ్వు సంతోషించాలా ప్రతి శ్రమలో నువ్వు పోతున్నావంటే ఆయన మహిమలకు నువ్వు ప్రవేశించబోతున్నావు లేక ఆయన మహిమ ప్రత్యక్షపరచబడుతుంది నీ ఎందు కాబట్టి అందుకు నువ్వు సంతోషించాలి కానీ ఏడబద్దు అని చెప్తుంది వాక్యం అంటే వాళ్ళు ఎంతగా వాళ్ళు ప్రభులో అంత పేతులు ఆయన చూసి ఏసు ప్రభు కాదని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పేతులు ఇంత గోల్డ్గా నీ చెప్తున్నాను బోల్డ్గా అంటే ఆయన ఎంతగా ధైర్యం ఉండాలి అతనికి అంటే సునాయసంగా వాళ్ళు జయించినవి ఇది కేవలము దేవుని ఆత్మ ఆయన ఆత్మ ప్రతి దశలో వాళ్ళకు ఉండి ఆదరణ కలిగిస్తే శ్రమలు లేవంటారా వాళ్ళకి అపస్తుల కార్యంలో వాళ్ళు కూడా భయంకరమైన శ్రమలు ఉన్నాయి కనిపిస్తే మనం చదువుతూ ఉంటే కానీ మనం చదవటమే చేసినాం దాని వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఎంత ఎంత భయంకరంగా ఉంది ఎన్ని కుట్రలు జరిగింద్రు పౌలు పౌలను చంపాలని ఎన్ని కుట్రలు చేసిండ్రు శిష్యులను చంపాలి ఎన్ని కుట్రలు చేసిండ్రు దుష్టుడు పని అది వాడు మనుషుల దూర ఏదో రకంగా నీ మైండ్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు అన్నట్టు అందుకే మహా ఆనందంతో మనం సంతోషించాలంట ఎందుకంటే క్రీస్తు శ్రమలో మీరు పాలువారే అంతగా సంతోషించమని మనం అంతగా పాలువారు కాలే ఏశ్ ప్రభు శ్రమలో మనం అంతగా పాలువారే కాలేదంటాడు వాళ్ళు కాబట్టి ఆయన చెప్తుడు మనం కాలేదు చెప్పే నేను కూడా కాలేదు కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా మీకు ఏదొచ్చినా కానీ మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటుండ అక్కడ మీరు మహా సంతోషంతో మీరు ఆనందించమని చెప్తుంది కాబట్టి పత్తి ద్రస్టులో మనం సంతోషించాలి దుఃఖపడొద్దు భయపడొద్దు దుఃఖం వస్తుంది బాధ వస్తుంది కానీ దేవుడు మన హృదయంలో ఉండి మనకు హోదార్పిస్తూ ఉండడు ఆదరణ ఇస్తుండ్రుడు సమాధానం అంటూ ఉంటుంది కష్టం ఉంటే ఒక దశలు ఒక సమస్య పోతే ఇంకొక సమస్య వస్తూ ఉంటుంది ఒక సమస్య సాల్వ్ అయిపోయింది ఇంకొక సమస్య ఎదురు చూస్తూ ఉంటుంది మన లైఫ్ అంతా ఇదే వేదన అన్నట్టు ఎందుకంటే ప్రసవ వేదన కదా మన జీవితకాలం ప్రయాసమే ఆత్మీయ జీవితము ప్రయాసంతో కూడింది అంత వరకు సహించి వాడే ఇది ఒక సవాల్ అన్నట్టు ఒక ఛాలెంజ్ లైఫ్ మంది క్రైస్తవ జీవితం అనేది ఛాలెంజ్ లైఫ్ కానీ ఒక దశలో మనం రాజీ పడిపోతూ ఉంటాం పరిగెత్తి పరిగెత్తి మనం అలిసిపోయి ఆగిపోతూ ఉంటాం మళ్ళా ఎవరో ఇస్తే మళ్ళా పరిగెత్తు ఉంటాం కాబట్టి ఆ టైంలో ఇచ్చేవాళ్ళు కూడా ఆయన కృపనే కదా అంటే చూడండి క్రైస్తవ జీవితంలో ఆ రీతి ఉంది కాబట్టి మనం ఎల్లప్పుడూ మనం ప్రభులో ఆనందించాలని వాక్యం చెప్తుంది ఆయన శ్రమలో పాల్గొలన్నంతగా ఏసు ప్రభు శ్రమలో వాళ్ళంతగా పాలువైన అపోస్తులు అంతా పన్నెండు మంది అపోస్తులు టిష్యూలు ఇంకా ఎంతో మంది అపోస్తులు పన్నెండు మంది చాలా మంది ఉన్నారు అక్కడ ఏర్పరచబడి పంతొమ్మిది మంది ఇంకా అందరు చాలా అపోతులు కాబట్టి ఒక ఒక మెంబర్ ఆఫ్ వాళ్ళు అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్రీస్తు నామము నిమిత్తము వీరు నిందల పానే వేళల ఆత్మ చూడండి క్రీస్తు శ్రమల్లో చూడండి పదమూడవ వచ్చాయి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారైనంతగా సంతోషించమన్నాడు చూడండి ఎందుకంటే క్రీస్తు నిమి నామము నిమిత్తము మీరు నిందల పాలన మహిమ హలో సిస్టర్ విన్ వినిపిస్తుంది అన్నా వస్తుంది హలో వాయిస్ వినిపిస్తలేదు అన్నా వాయిస్ వినిపిస్తలేదు రవ్వ వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుందన్నా హలో వినిపిస్తుంది వినిపిస్తుంద కట్ అవుతుంది వాయిస్ ఓకే చూడండి ఓకే పద్నాలుగు వచ్చిన క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలన వల్ల మహిమ స్వరూప ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచినాడు కనుక చూడండి ఇవన్నీ ఎట్లా భరించగలుగుతున్నారు వాళ్ళంటే ఇక్కడ చెప్తున్న ఒక క్లూ ఇస్తున్నాడు కేతురు ఆయన నామం నిమిత్తము నువ్వు నిందలప్పుడు మహిమ స్వరూప దేవు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు కనుక మీరు ధనిలు కాబట్టి దేవుని ఆత్మ వాళ్ళ మీద ఉంద కాబట్టి వాటన్నిటిని వారు భరించగలిగినారు అంటే వాళ్ళతో పాటు పాలు ఆయన కూడా అనుభవిస్తున్నా లేదా దేవుడు కూడా అనుభవిస్తున్నాడు ఆ శ్రమని నువ్వు ఒక్కడే అనుభవిస్తలేదు శ్రమ ఆయన నీకు సహకారం ఉన్నప్పుడు ఆయన ఆయన శ్రమలో నువ్వు ఎట్లా పాలు అవుతున్నావో నీ శ్రమలో కూడా ఆయన పాలు వారు అవుతున్నాడు అక్కడ ఆ వాక్యం అట్లనే మన అర్థమవుతూ ఉంది కాబట్టి ప్రతి దశలో మనము ధైర్యం ఉండాలా అనే విషయం ప్రభు మనకవి జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే ప్రతి దశలో మనం ఏం చేస్తుంటామంటే చూడండి ఏదో ఒక రకంగా మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నట్టు ఎందుకంటే మనం ఆయన చేతి కింద ఆయన కాళ్ళ కింద మనం నల్లగొట్టబడాలి మనం ఇంకా ఎరగ్గొట్టబడాలని నల్లగొట్టబడ్డప్పుడే మన సంపూర్ణమైన ఆత్మీయ జీవితాన్ని ప్రభులు మనం కొనసాగించగలం మనలో ఉన్న ప్రతి బలహీనతలన్నిటి నుంచి ఆయన ఉంటాడు అవన్నీ కట్ చేస్తూ ఉంటాడు మట్టి కుమ్మరి తన కాళ్ళ మట్టి వేసి తొక్కుతూ ఉంటాడు తొక్కుతున్నప్పుడు వాటిలో రాళ్ళు రప్పలన్నీ పైకి వస్తూ ఉంటాయి వాటి అనేది ఏరి వేసినప్పుడు మంచి మనం ముద్దలాగా తయారు చేసి మంచి పాత్రను తయారు చేస్తూ ఉంటాడు ఇవన్నీ శ్రమలు ఉంటే మనకి ఇవన్నీ తప్పు అన్నట్టు కాబట్టి ఎందుకు నలు స్నాన్ని పాపం చేసే శ్రమ ఈ రీతిగా మనుషులు మాట్లాడుతూ అది ఎందుకు వచ్చిందో అది అనుభవించిన తెలుసు దేవునికి తెలుసు కాబట్టి మనుషులు ఈ వాళ్ళు తీర్పు తీరుస్తూ ఉంటారు ఆ రీతిగానే చూడండి కాబట్టి ఇక్కడ పేరుతులు ఏం చెప్తుండో ప్రతి దశలో అది మనం అనుభవించాలా ప్రతి దశలో మనం పోయేవాడికి తెలుస్తుంది అన్నట్టు ఇంకా అనుభవాలు ఉన్నవాడికి చెప్తా ఉంటారు మామూలుగా ఈ లోకంలో కానీ అనుభవం రుచి చూసిన వాళ్ళు చెప్పే మాటలు అపోస్తులు అంత పేదల విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఐదో అధ్యాయంలో మొదటి వచనంలో తోటి పెద్దను క్రీస్తు శ్రమను గుచ్చిన సాక్షిని ఈయన పెద్దవాడు అపోస్తులు అందరికంటే పెద్దవాడు ఈయన క్రీస్తు శ్రమను గుచ్చిన సాక్షిని ఆయన శ్రమ అంతట్లో నేను సాక్షిని అని చెప్తుంది చూడండి చూడ సాక్షిని బయలుపరచబడబోవు మహిమలు పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను ఏం చెప్తున్నా నేను బయలుపరచబడబో మహిమలు పాలువాడనైన నేను అంటే పాలు వాడేయటం చూడండి ఆయన మహిమలో పాలు వాడేయటం కాబట్టి ఇవన్నీ శ్రమలు ఎందుకు మనకి వస్తాయంటే మీ ఆత్మీయ జీవితాన్ని ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్ గా ఆయన తీసుకోవడానికి ఒక నిమిషం ఇస్తారు వాక్యం చెప్తా దాన్ని ఒక్క చూడండి పేతుడు ఒక విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గుచ్చి సాక్షిని కాబట్టి ఆయన శ్రమను అంతటి గురించి వాళ్ళ సాక్షులు అన్నట్టు ఎందుకంటే ఆయన శ్రమను చూసిన వాళ్ళు వాళ్ళంతా బయలుపరచబడబో మహిమలో పాలివాడ నేను అని చెప్తున్నా అంటే ఆయన మహిమలో బయలుపరచబడబో ఆయన మహిమలోకి పాలివాడు కావటం అన్నట్టు మీలోని పెద్దలని హెచ్చరించున్నాను అని చెప్తున్నా అంటే ఈ హెచ్చరికలు ఎందుకు వాళ్ళు ప్రభు మనకి ఇస్తున్నంటే మన ఆత్మీయ జీవితంలో ఒక దశ నుంచి ఒక దశకి ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ మనకి ఇవన్నీ తప్పు ఎందుకంటే ప్రతి దశలో మనం టెస్ట్ చేయబడత చేయబడాలా ప్రతి దశలో నువ్వు టెస్ట్ చేయబడాలా నీవు శ్రమలకుండా పోక తప్పదు నీ విశ్వాసం ఏ రీతిగా దాన్ని వృద్ధి చేసుకోవాలా ఒక దశ నుంచి ఒక దశకు నువ్వు దాన్ని పెంపొందించుకుంటూ పోయినప్పుడే ఆయన కొరకు ఆయన మహిమను మనం ప్రవేశించగలం ఆయన మహిమలోకి అతి పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశించాలంటే అంత ఈజీ కాదు నువ్వు ఎన్నో సార్లు ఎన్నో దశ పూర్తి చేయబడాలా డైరెక్ట్ గా నేను పోతానంటే అది కాదు కదా ఈరోజు క్రైస్తవుల బలమైతే అదే నేను ఒక్కసారి వెళ్ళిపోవాలా అతి స్థలంలో ఎన్ని దాటుకుంటూ నువ్వు పోవాలి అక్కడికి తెలియదు మార్గం వాళ్ళ దృష్టి ఒకటే దాని మీద దృష్టి తర్వాత అది ఏ మార్గంలో ఎట్లా పోవాలా దాని మార్గం తెలియదు కాబట్టి వాళ్ళు అనుభవం రుచి చూసిన వాళ్ళు అపోస్తులంతా కాబట్టి మన కూడా అలాంటి ఆశ ఉన్న ఆయన ఆ విధానంలో మనం పోతున్నప్పుడు ఇవన్నీ మనకు తప్పు అన్నట్టు కాబట్టి ఆయన చెప్తున్నక్కడ ఆయన మహిమలో ఆయన మహిమలో ఉన్నప్పుడు చూసింది వాళ్ళు ఆ పూస్తులు పేతులు ఆయన రూపాంతం పొందినప్పుడు కాబట్టి ఇవన్నీ పేతులు ఎందుకు అవి చేస్తాడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏదో ఒక వింత సంభవిస్తున్నది అగ్ని వంటి నుంచి మనం భయపడద్దు అనే విషయం జ్ఞాపకం చేస్తాడు వీటన్ని మనం జయించాలా జయించిన పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం ఆయనతో పాటు కూర్చుంటారు అక్కడ ఉంది వాక్యం జయించిన రీతిగా జయించే పది వాళ్ళు నాతో పాటు వాక్యం కాబట్టి ప్రతిథిని జయించాలా ఈ లోకంలో ఆగడీ నీ జీవితం నీ లైఫ్ ఒక యుద్ధం అయితే తర్వాత నీకు ఉంది ఆ యుద్ధం ఇవన్నీ విధమే పత్తి మన పోరాటం ఇది ఈ ఇలో మనము ఎక్కడొచ్చింది తెలుసా స్టార్టింగ్ నుంచి మధ్యలో వచ్చినా దాన్ని గమ్యానికి పోవాలా నువ్వు ముందు వెనక పోలేం నువ్వు పోలేవు వెనక వాడు నువ్వు ఎందుకు వేస్తే వారిని చిత్రం చేస్తాడు కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళాల కాబట్టి భయపడదు ముందు ప్రభు ఉన్నాడు ఏసు నీ నీ ప్రభు ఆయన మనం ముందుకు వెళ్ళాలా పేతుడు సముద్రం మీద నడిచేటప్పుడు గాలిని చూసి భయపడి ప్రభు దగ్గర సెలవు తీసుకున్నాడు యన ఎప్పుడైతే గాలిని చూసిందో ఎప్పుడైతే గాలిని చూసిడో అప్పుడు ఆయన ఎప్పుడైతే ఆయన గాలిని చూసిందో అప్పుడేం చేశాడో భయపడింది అప్పుడు వేస్తావు అన్నాడు ఆ వేసి ఎందుకు సందేహపడి మనం కూడా మన జీవితంలో అంతే కదా ఒక దశలో మనం ఏం చేస్తామంటే ప్రభుని చూసినంతసేపు చూస్తున్నాం ఒక చిన్న గాలి అలలు నువ్వు చేసేది నీళ్ళ మీద నువ్వు నడుస్తున్నావు మీద కావదు నువ్వు నడిచేది నీళ్ళ మీద నడుస్తున్నావు కష్టం కదా నీళ్ళ మీద నడిచేవాడు మునిగిపోకుండా ఉంటాడా కానీ ప్రభు చెప్తున్నాడు నువ్వు నడవగలవు నీళ్ళ మీద సముద్రం మీద కూడా నువ్వు నడవగలవు ప్రభు చూస్తు చూస్తున్నా చెప్పు నడిచిండు ఎప్పుడైతే గాలిని చూసిండు అప్పుడు భయపడిపోయిండు ఈ లోకంలో గాలి తుఫాన్లు అలలు ఇవన్నీ వస్తాయి కదా నువ్వు ప్రభు చూడాల నువ్వు నడుస్తుంది నేల మీద కాదు సముద్రం మీద నడుస్తుంది నిద్ర కానీ అది మర్చిపోయి అయ్యోని మునిగిపోతానేమో అప్పుడు తెలిసింది ఆయన సముద్రం మీదని ఉన్నానని చెప్పి చూడాలి అంతసేపు కనబడింది విశ్వాసం అంతలోకి మాయమైపోయింది కదా మనం అట్లా ఉండొద్దు విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకోవాలా దేవుడు మన కొరకు ఎన్నో విషయాలు ఎన్నెన్నో అద్భుత కార్యాలు ఎన్నో కార్యాలు చేయాలని ఆయన వెయిటింగ్ లో పెట్టి అక్కడ ఆయన మన తలంపులు బహు విస్తారమైన లెక్కకు మించి ఉన్నాయి అని లెక్కకు మన ద్వారా చేయాలని ఏవి అక్కడ పెడితే ఆ మార్గంలో దాన్ని పోవాలంటే ఇవన్నీ మనకు తప్పవన్నట్టు పతిదేవి మనం జయిస్తూ మనం ముందుకు పోయినప్పుడే పరలోక చేయ అంత ఈజీగా పరలోకం పోయింది ఆ శిష్యులంతా ఆయన ఆయన రుచి చూసిన పరమాత్మ విషయంగా ముందుకున్నారు ఆయన నిజంగా వీన దేవుడు తెలుసుకున్నారు ఆయన పునరుద్ధ్వరణ గురించి ధైర్యంగా మరణానికి వెనక వీల వాళ్ళు అంత విశ్వాసం అవుతుంది వాళ్ళకంటే కానీ ఈరోజు క్రైస్తవులు అంత విశ్వాసం ఉంటుందంటే కష్టమే కాబట్టి కష్టం వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సత్యాన్ని సత్యం అంటే పరిశుధాత్మనే సత్యం కాబట్టి దేవుని వాక్యాన్ని పరిశుధాత్మని త్రుణీకరిస్తారు వాళ్ళు అందుకు వాళ్ళు వాటిని జయించలేరు అన్నట్టు కష్టాలు వచ్చినప్పుడు నీకు ఆదరణ కడతా అవసరం కాదు కాబట్టి నేను ఆదరిస్తూ ఉంటాడు దుర్ఖాకాంతలో పోయి విధంతో మనం పోతా ఉంటుంది కాబట్టి దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆయన నేను ఓదారిస్తూ ఉంటాడు నీకు ఆదరణ ఇస్తాడు నీకు ఆలోచన ఇస్తూ ఉంటాడు నీకు సమాధానం వస్తూ ఉంటుంది కాబట్టి అందుకు మనం దేనిషయం భయపడదు కాబట్టి చూడండి అందుకే పేరు ఆయన మహిమ లో పాలు బయలుపరచబడబో మహిమలో పాలు వాడినైనా నేను అని చెప్తున్నా అక్కడ అంటే బయలుపరచబడ ఆ మహిమలో పాలుబ పాలువాడ పాలువాడండి ఆయన పేతులు అంటే వాళ్ళంతా ఆయన మహిమలో ప్రవేశించిన వాళ్ళు ఆ పూస్తులంతా అందుకు వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళ పత్రికలు అంత అంత స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళు మన కొరకు అంతగా భద్రపరచండి మన విశ్వాసం బలపరచడానికి కాబట్టి అందుకే ప్రభుడి దగ్గర ఐదవ అధ్యాయము అదే వచ్చాము పేతులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడో వచ్చంలో కాబట్టి ఇవన్నీ మనం వాఖ్యాలి కాబట్టి దేవుడు ఆ రీతి మనల్ని బలపరుస్తున్నాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించినాడు కనుక ఏడో వచ్చినము కనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపిడి కాబట్టి మనమేమో ఈ లోకంలో ఏంది అని మనం చింతిస్తున్నాము ఆయన మన గురించి చింతిస్తున్నాక కానీ ఈ రెండుకి ఎక్కడ కూడా వ్యత్యాసం కనిపించదు ఆయన నీ గురించి చింతిస్తున్న మాట ఎవరైనా ఎవరైనా తెలుసా ఈ బిడ్డలు నా బిడ్డలు ఎట్లా నశించిపోతుంది ఎట్లా భవిష్యత్తు ఏంది ఎట్లా ఆయన బాధపడుతుంటే మనం ఏం దేవుని మీద ఆయన ఈ లోకంలో ఎట్లా నా జీవితం ఎట్లా నా నా విధానం ఎట్లా దానికోసమే మనం బాధపడతా ఉంది కదా కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపుడి ఆయన మీద వేయమంటున్నాడు ప్రభా నా చింత యావత్తు ఆయన మీద మోపమంటున్నాడు కాబట్టి ప్రతి థాట్ నాకు జ్ఞాపకం ఉంది ఒకసారి అజిత్ నగర్ లో వాక్యం చేసిన అన్న చెప్పిన వాక్యం మొదటి కొరింది రాసిన పత్రిక ఐదు ఇచ్చిన పత్తి తలంపును ఆయనకి లోగచ్చాలంట నీకు ఏకు ఏ తలంపు వచ్చినా కానీ పత్తి తలంపును ఆయనకు లోగ ప్రతి దానికి నువ్వు నువ్వు శిక్ష వెయ్యాలంట నువ్వు ప్రతిదండం చేయాలా అని వాక్యం చెప్తుంది అక్కడ అంటే మనకు ఎన్నో తలంపులు వస్తూ ఉంటాయి కదా ఆయన తలంపులకు మనం చోటు ఇచ్చినప్పుడు ఈ లోకపరమైన తలంపులు రావు కానీ దుష్టుడు ఆయన తలంపులు మనలో లేకుండా వాణి తలంపులతో నింపి నేను డైవర్ట్ చేసి ఈ లోకం వైపు నడిపిస్తే దుఃఖంలో నడిపిస్తూ ఉంటాడు ఇది మోసం అన్నట్టు దుష్టుడు మోసమే కాబట్టి ప్రతి తలంపును మనం ఆయన మీద మోపాలా అనే విషయం చెప్తున్నాం మన చింత యావత్ ఆయన మీద మోపాల నిర్భరమైన బుద్ధి గల వారి మెలుకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వల్లే ఎవరిని మింగుదమా అని వెతుకు తిరుగుచున్నాడు లోకమందున మీ సహోదరుల ఎందను ఈ విధమైన శ్రమల నెరవేర్చని ఎరిగి నీకొక్కడికే కాదు మనకొక్కరికే కాదు ఈ లోకంలోన వాళ్ళందరికీ శ్రమలొందని ఎరిగి స్థిరులై వాడిని ఎదిరించుడి కాబట్టి ప్రతి దశలో మనం ఎదిరించాల ఎదిరించి మనం ధైర్యంగా మనం ముందుకెళ్ళినప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు ఎందుకంటే ఈ వీటినే మనం జయించలేకపోతే ఇంకా ఆయన మహిమలకు మనం ఎట్లా ప్రవేశించగలం ఇంకా అసలైన ఆత్మీయ పోరాట యుద్ధం మన ముందు కాబట్టి ఆ యుద్ధంలో మనం గెలవాలంటే మనం ఇంతగా మన జీవితాల మీద మన విజయం పొందలేక ఇంకా మన ఈ లోకపరమైన ఐహికమైన విచారాలతోనే మనం కొట్టుకోబోతే అసలైన యుద్ధం ఎప్పుడు మనం చేయాలా ఎప్పుడు అనేకులు ప్రభుత్వంతో నడిపించాలా దేవుని ప్రాణాళిక నీ పట్ల ఎప్పుడు నెరవేరాలా మోస ఆలస్యం చేయటం వల్ల నలభై సంవత్సరాలు వాళ్ళు వాగ్దానం చే ఆలస్యం అయిపోయింది ఆయన ఒక్కడు సిద్ధపడకూడం వల్ల నలభై సంవత్సరాలు వాళ్ళు శ్రమ అనిపించి బాణిసత్వంలో చేసింది ఒక్కడ అంతమంది శ్రమ అనిపించాలన్నా ఒక దశలో అనిపిస్తూ ఉంటుంది చూడండి మో ఆలస్యం చేయటం వల్ల ఈ లోకంలో మనం ఒక దశలో మనము పరిగెత్తున బహుగా మనం పరిగెత్తి పరిగెత్తు అలిసిపోయినాం కానీ ఒక దశలో మనం అలసి ఆగిపోతే కాబట్టి మనం ఇంకా మనం పరిగెత్తాలి మన పరుగు పంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఆ రీతిగా చూడండి కాబట్టి పదోవచంలో తన నిత్య మహిమకు మిమ్మల్ని సర్వకృపాని దేవుడు అయిన ఆయన నిత్య మహిమకు ఆయన నిత్య మహిమలో మనల్ని పిలుస్తున్నాడు ఆయన మహిమలోకి నువ్వు పోవాలంటే ఈ యోగ శ్రమలన్నీ నువ్వు ఇవన్నీ వాటిని జయించాలా నువ్వు ముందుకు వెళ్ళాలా అనే విషయం కాబట్టి ప్రతి దశలో చూడండి యుద్ధం గెలవాలంటే తెలుసుండాలా దాని మార్గము దాని విధానం తీసుకున్న కాబట్టి యుద్ధం తెలనోడి యుద్ధం చేయాలంటే చేయగలడా చేయలేడు ఈ లోకంలో ఎందుకు మనుషులు శ్రమలుగున్నా ఓడిపోయి కష్టాల్లో పడి ఓడిపోయి అట్లా ఉంటారంటే వాళ్ళకి చేయాలో ఏ రీతిగా వాటిని చేయించాలో మార్గం తెలియదు కానీ మనకు తెలుసు దేవుడు మనకు అవి కాబట్టి ఈ లోకంలో అలాంటి వాళ్ళకి ఈ విధానాలు మనం చూపించి వాళ్ళు కూడా యుద్ధశూరుల్లాగా సైనికుల్లాగా దేవుని బిడ్డల్లాగా వాళ్ళని మనం తయారు వాళ్ళ జీవితాల్లో కూడా విజయం పొంది ప్రభుకుడికి నిలబడగలరు అందుకోసమే దేవుడు మన లోపంలో పెట్టి ఆయన మహిమకు మనల్ని పిలిచిన సర్వకృపాని దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పిమ్మట కొంచెం కాలమే శ్రమ అని ఎంతో తెలియదు మనకి కొంచెం కానీ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అది చాలా స్ట్రాంగ్ గా ఉన్నది కొంచెం కాలము మీరు శ్రమ పిమ్మట తర్వాత దేవుడు చూడండి తానే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిర బలపరచను అంటే సంపూర్ణంగా తయారు కావాలంటే కొంచెం కాలం శ్రమ అనుభవించాలి కొంచెం కాలమే అది ఎంత కాలమో మనకు తెలియదు ప్రభువు తప్ప ఎవరు తెలియదు అది ఆ కొంచెం కాలం నువ్వు శ్రమ అనుభవిస్తే కొంచెం కాలం ఓచుకుంటే తర్వాత నువ్వు నిత్యం మహిమలకు నువ్వు ప్రవేశించగలవు అక్కడే క్రైస్తవ జీవితం ఫెయిల్ అయిపోతుంది ఆ కొంచెం సేపు ఓచుకుంటే ప్రకటనలో ప్రసంగ గ్రంథంలో ఉందనుకుంటే వాక్యం చదివిన ఒక వాక్యం అక్కడ ఏంటంటే ఓర్పు కొన్ని ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుందంట ఓర్పు కొంచెం చేపను ఓచుకుంటే కొన్ని అనర్థాలే కొంచెం చేపేశపడితే అనర్ధాలు జరుగుతాయి అంటే అది చేస్తుంటే ఆ కొంచెం కాలంలో నువ్వు ప్రభుకులకు ప్రముఖంగా విశ్వాసంగా జీవిస్తే నిర్మలకు రీతిగా ఉన్నారు ఎంత శ్రమ ఉందని వాళ్ళు ఈ చిన్న కూర్చుని ఎంత భయంకరమైన వాళ్ళు ఓర్చుకున్నారు ఇప్పుడు ఆయన మహిమలకు వాళ్ళు ప్రవేశించగలరు అంత గొప్ప సేవ చేయగలిగినారు కాబట్టి వాళ్ళు జయంగా ఎందుకు చేయకూడదు వాళ్ళు జయించిన శ్వాసము మనకెందుకు ఉండదు వాళ్ళు సేవించే ప్రభు ఒక్కడే మనం సేవించే ప్రభు కూడా ఒక్కడే ఆయన నిర్ణయాలు నిరంతరం ఒకే ఆయన పక్షపాతి కాదు ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తారు వాళ్ళకి ఏ రీతిగా విజయక్షణం మనకు కూడా అట్లనే ఇస్తారు కొంచెం కాలమే కొంచెం వాళ్ళు శ్రమ పడిన తానే మేము సంపూల్ గా చేస్తాడంట అప్పుడు నువ్వు తర్వాత బలపరుస్తు అప్పుడు ప్రభు కొరకు మనం నిలబడగలం ఆ ప్రయాసం అంటే నేషనల్ లెవెల్ విధానం అన్నట్టు ఆ ప్రయాసంలో ఇవన్నీ మనకుంటే వాడు ఏ రీతిగా నేను కొట్టచ్చు నేను ఆర్థికంగా కొట్టచ్చు ఏ రీతిగా కొట్ట సూటిపోటి మాటల్లో కొట్టొచ్చు ఇరుగు పొరుగు వాళ్ళ కూడా నీ మీద బ్లెయిన్ చేయించు ఇవన్నీ మనం వాళ్ళు దిగులు కూర్చుంటే కాదు కదా సంతోషించి ఆనందించిన వాక్యం చెప్తుంది కదా త్వరలో కొందం ఈ ఫలం అధికమవుతున్నారు ఎప్పుడు మర్చిపోయిన వాక్యం మనం చెప్పిన వాక్యాలు మనకే జ్ఞాపన దశలో ఇది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆయన నమ్మదగిన వాడు తప్పక ఆయన మనం తోడుగా ఉంటాడని విషయం మనకు జ్ఞాపన చేస్తుంది వాక్యాల విషయం నేను గురించి చూడండి కీర్తన గ్రంథం నలభై అధ్యక్షన గ్రంథం నలభై అధ్యాయము ఐదో వచ్చిన దావిదు రాజు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది కీర్తనని నలభై అధ్యాయము ఐదో వచ్చినంలో హోవా నా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములైనవి విస్తారములు అవి వాటిని వివరించి చెప్పదనుకుంటున్నా అవి లెక్కకు దించి ఉన్నవి అని చెప్తున్నారు అంటే యహోవా నా దేవ నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను అంటే మనందరి జీవితాల్లో దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేసిండా లేదా ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు అద్భుతాలు చేసిండు మన జీవితంలో కానీ అద్భుతాలు చూసింది ఇస్త్రాల్ ఆయన కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు చూసిండ్రు కానీ వాళ్ళు ఏ రోజు కూడా ఆయన ముందు సంపూర్ణమైన విశ్వాసంగా లేరు ఇంకా వాళ్ళు సనిగనిగినారు వాళ్ళ ఇళ్ళు ఎంత భయంకరంగా వాళ్ళు ప్రభుని శోధించింది వాళ్ళు అక్కడ ఇస్త్రాల్ అరణ్యంలో చూడండి ఆయన క్రియలు చూసిండ్రులతో చూసిండు వాళ్ళు మన్నా చూసిండ్రు ఆ పండ్లో నుంచి నీళ్లు రావటము మారీ చివరికి ఒకర్ధ వచ్చింది ఇంకా మారా చేదు చేదు ప్రాంతానికి వచ్చిండు అక్కడ అద్భుతండు నీళ్ళు అద్భుతం చేసిండు మన జీవితం అంతా అద్భుతాలతోనే మన ప్రభు కానీ ఎన్ని అద్భుతాలు చేసినా గాని ఆయనను విడిచి అవిశ్వాసం అంతే ఏ మన కొరకు జీవి మన మనందు ఆనందించగలడైనా కాబట్టి ప్రభు చెప్తున్న ఒక విషయం చూడండి యహోవా మా నీవు మా ఎడల జరిగించిన క్రియలను బహు విస్తారములైన అవి లెక్కకు మించి ఉన్నావని చెప్తున్నా అక్కడ అవి లెక్కకు మించినాయి కాబట్టి లెక్కకు మించిన కార్యాలు దేవుడు మన జీవితంలో చేయాలని విస్తారమైన తలంపులు కలిగినాడు మన ప్రభు మన పట్ల ఆ తలంపులను మనం తెలుసుకొని ఆయన కొరకు మనం జీవించాలా కాబట్టి ఆయన ఈ లోకంలో మనం ఎందుకోసం ఈ లోకంలో పెట్టిండు అన్నప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక పని కొరకు దేవుడు ఈ లోకంలో నేను పెట్టిండు ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలా కాబట్టి దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే ఈ లోకం అంతా బానిసత్వంలో వాళ్ళు భయంకరమైన వేదంతో ఉన్నారు వాళ్ళ జీవితాలు కానీ దేవుడు ఈ రోజు మనల్ని ఎందుకు ఆ రీతిగా రక్షించి మనం ఈ లోకంలో ఈ కాలానికి మనల్ని పెట్టినప్పుడు మనం అర్థం చేసుకోవాల రోమిల్ రచన పత్రిక నుంచి ఒక వాక్యాన్ని చూసి వాక్యాన్ని బిగిస్తారు రోమిల్ రచన పత్రిక ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో ప్రభు ఒక విషయాన్ని మనకు జ్ఞాపం చేస్తున్నాం రోమిల్ పత్రిక ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినంలో దేవుని కుమారుల ప్రతిష్టత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెట్టి చున్నది చూడండి ఎందుకు దేవుడు మనల్ని ఎంతకాలం పెట్టిండు అనే విషయం అర్థం చేసుకున్నప్పుడు ఆయన మనలో తలంపులు బహు విస్తారంలో ఉన్నాయి లెక్కకు మించి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనకు తప్పవు అనే విషయం మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే రోమిల్ దర్శన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది వచ్చినంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచు చూ కనిపెట్టుచుందంట ఆయన కుమారుల ప్రత్యక్షత ఏసు ప్రభు ఈ లోకంలో ఆయన ప్రత్యక్షత వచ్చినప్పుడు ఈ సృష్టి మూలుగుతుంది బానిసత్వంలో పాపములు ఆయన ఎప్పుడైతే ఈ లోకంలో వచ్చిండో ఈ సృష్టికి విడుదల కల్పించిండు పాపం నుంచి శాపం నుంచి విడుదల కల్పించింది ఆయన మరణం ద్వారా చూడండి బానిసత్వం నుంచి జీవితకాల మరణ భయంలో నుంచి ఆయన వాటి అన్నిటి నుంచి విడలగల్పించింది మన ప్రభు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన కుమారులైన మనము ఆయన కుమారుల ప్రత్యష్ఠత కొరకు దేవుని కుమారులు అంటే మనం అంత రక్షింపబడ్డ వాళ్ళంతా ఈ సృష్టి ఏం చేస్తుందంట ఆశతో తేరు చూస్తుందంట వాళ్ళ కొరకు వాళ్ళని చూడాలని ఎందుకంటే ఏలైన సృష్టి నాశనం కులైన దాసంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబవు మహిమ గల స్వాతంత్రము పొందుటకు నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోబచ్చిన వారిని మూలంగా వ్యర్థపరచబడి అది బంధకాల్లో ఉంది సృష్టి దాని నుంచి విడిపించాలా అనే విషయం వాళ్ళు ఎవరిని మమ్మల్ని విడిపిస్తారు ఈ బానిసత్వం నుంచి ఈ చరల నుంచి అని వాళ్ళ ఆత్మను ఘోషిస్తని అంటారు దేవుని కుమారులు ప్రత్యక్షత కోరు అంటే ఎవరు మమ్మల్ని విడిపిస్తని వాళ్ళ ఆత్మలు ఘోషిస్తని ప్రభువు చూడగలిగిన అవన్నీ చూడండి ఎన్ని ఆత్మలు ఘోషిస్తాను ఈ లోకంలో ఆయన ఆయన అక్కడ చర్యల నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు ఆయన బిడల మెలుగు ఎక్కడ చీకటి ఉందో ఆయన వెలగాలని దేవుడు మనల్ని లోకంలో వెలుగు పెట్టి కాబట్టి ఆయన ఈ సృష్టి ఆ దేవుని వెళ్ళలో పొంది అందరూ ఆ నిరీక్షణలోకి రావాలి ఆయన మహిమలోకి ప్రవేశించాలనేది దేవుని ప్రణాళిక వాళ్ళకి కూడా ఆశ ఉందంట కానీ ఎవరు మమ్మల్ని నడిపించాలనేది అక్కడ ఉంది ప్రశ్నార్థకం దేవుని బిడ్డలే నడిపించాల కానీ ఈ లోకంలో చూడండి ఎన్నో సమస్యలతో అన్ని మనకి లోకంలో తప్పవు కానీ వీటన్నిటిని జయించి ముందుకు మన జయ ప్రభు కొరకు మనం అనుభవించి అసలైన అసలైన యుద్ధంలో మనం చేయకుండా ఈ లోక యుద్ధంలోనే ఓడిపోతే మన సొంత జీవితంలో ఒక యుద్ధమే మన జీవితం కూడా మన కుటుంబంలో జయించడం కూడా ఒక యుద్ధమే ఒకటన్నిటిని జయించాల ఇంకా ఒక దశలో పోతే ఇంకా నీకు యుద్ధాలు మొదలవుతా ఉంటాయి ఎన్నో రకాల నుంచి నేను అటాక్స్ వస్తూ ఉంటాయి కానీ ఒకటన్నిటిని విజయం పొంది ముందుకెళ్తే కానీ క్రైస్తవ జీవితం జయ జీవితం కాదు చివరికి ఆయన మహిమలో మనం ప్రవేశించలేము కానీ ఆ సృష్టి పేరు చూస్తున్నట్ట దేవుని కుమారులు ప్రత్యక్షత కూడా ఎవరు మమ్మల్ని విడిపిస్తారు ఏకీగ్రంగా ములుగుతుంది ప్రసవేదన పడుతుంది చూడండి ఒక విషయం మనం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటాడు ఆయన గెరాసీన ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆ సమాధుల్లో ఉన్న సేనాదయం పట్టిన ఒక వ్యక్తి ఉంటాడు వాడు ఎన్ని సంస్థల నుంచే ఉందో వాడు రాత్రి మగుల కేకలు వేస్తున్నాడు కానీ వాడు ఆత్మ ఘోషిస్తుంది వాడు ఆత్మని ఆ దుష్ట శక్తులు చిత్రహిత చేస్తూ కానీ వాడు ఎట్లా బయటకు రావాలా ఎవరు వాడిని విడిపించాలా ఎంత భయంకరంగా ప్రభు చూడగలినాడు ఎందుకంటే ఆయన ఆత్మ ఆత్మదేవుడు కాబట్టి సమస్త మనకి తేడా ఉంటాడు కాబట్టి ఆయన కుమారులమైన మనం కూడా అట్లా చూడగలమా అట్లా ఆ రీతిగా ఈ లోకంలో ఎన్ని ఆత్మలు ఆ రీతిగా ఏడుస్తున్నాయో ఘోషిస్తున్నాయో మన మనకు దేవుడు అది చూపించగలడా ఒకవేళ మనం అది చూడగలమా కానీ వాడు ఆత్మ ఘోషిస్తుంది సమాధుల్లో వాడు రాత్రిం కేకలు వేస్తూ ఒళ్ళంతా గాయపరుచుకుంటూ చిత్ర హింసలు పెట్టుకుంటూ వాడు భయంకరంగా అన్నం నీళ్లు ఏమి లేకుండా వాడు భయంకరంగా ఏడుస్తూ ఉంటే ఎవరన్నా పట్టించుకున్నారా వాడిని ఎవరు కూడా పట్టించుకోలే ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుని బిడలు ఎంతమంది ఆ రీతిగా ఉన్నప్పుడు వాళ్ళని ఉంతగా ఆత్మలు పోషిస్తూ ఉంటే ఎవరు నేర్పించారు ఎవరు కూడా దాన్ని చేయలేని స్థితులు ఉన్నారు కొంతమంది భారం కలిగిన వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు కానీ వాడు సమాధుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని బాధల నుంచి వాడు ఆ రీతిలో కానీ వారు ఆత్మ వాడు చనిపోలే కానీ సైతాను కూడా దుష్టి దయ్యాల ఎప్పుడు చంపవు వాడు చనిపోయే వాళ్ళలాగా వాటిని చిత్రహింప చేస్తే అప్పుడు వాడికై కూడా ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు వాడు చనిపోతే వాడు నరకానికి పోతుంది కానీ వాటి అంతటా అవి చంపలేవు మనిషిని అధికారం లేదు వాటికి కానీ మనిషి చని చనిపోయేలాగా ఆ దుష్ట శక్తులు ప్రేరేపిస్తాయి కానీ వాడు వాడు అంత కాలం వాడు చనిపోకుండా అంటే దేవుని కృప ఉంది కదా వాడి మీద కానీ అలాంటి వాళ్ళు ఆ సమాధులు బట్టిన దయ్యాలు బట్టి వాళ్ళు మనం చూస్తున్నారు మంచిగా ఉన్న వాళ్ళు ఆత్మలు ఘోషిస్తని ఎంత భయంకరంగా వాళ్ళు ఆత్మలు ఘోషిస్తని వాళ్ళు బయటకు మంచిగా కనిపిస్తున్నారు కానీ బాణిసత్వం అనేది దుష్టుడు ఎంత భయంకరంగా వాడి పాపం అనేది కోపంలోకి నెట్టు నెట్టుకోబోతుందంటే పాపంలో దారి మార్గం వాడి చూపిస్తూ వాడి అంతకంతకు నెట్టుకుంటూ అగాధంలో వాడు పడవేక మునిపే ఆ ఆత్మలో మనం అగ్నిల నుంచి కొందరు లాగినట్టు మనం బయటికి తీసుకొని రావాల కానీ మన ప్రభు ఆ రీతిగా వాడిని విడదల కల్పించింది వాడు కానీ ఆశ్చర్యం ఏంటంటే వాడు అంతకాలం వాడు చనిపోకుండా ఉన్నాడు వాడు అంటే దేవుని కృప ఉంది వాడి మీద అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నాయి లోకంలో ఎంతోమంది రో కానీ వాళ్ళు ఒక్కడి కోసం వేస్ట్ అవ్వబోయి ఒక సమరీస్తు వేస్ట్ అవ్వబోయిండు ముప్పై సంవత్సరాల నుంచి ఆ బేతేస్తా కోనేటి దగ్గర ఒక వ్యక్తి బాధపడుతున్నాడు ఎవరు లేరు అనాథిగా ఉన్నాడు అక్కడ ఎంతోమంది ఉన్నారు అక్కడ కానీ ఎంతోమంది కుప్పలు కుప్పలు ఉన్నారు ఎప్పుడు దూత పోయి ఎప్పుడు పోయి మునగాల ఎప్పుడు స్వస్థత పొందాలా కుప్పలు కుప్పలుగా ఐదు మండపాల్లో జనాలు ఉన్నారు కానీ ఆ దూత ఎప్పుడు కదిలించాలా కానీ ఈ లోపు వాటి రోగా చచ్చిపోతే ఏసుప్రభు అక్కడ బోల్ తెచ్చింది లేదు ఇంకా ఏసు పోయి నువ్వు స్వస్థత పొందగోర్చున్నావా అనంటే అవును ప్రభా నేను స్వస్థత పొందగోర్చను వాడి స్థితి చెప్తుండ అక్కడ వాడి కోసం పోయింది అంతమంది ఉన్నారు ఆయన కోసం ఎందుకు పోయింది యేసు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుని కొమారులు ప్రక్షేత కొరకు ఎన్ని ఆత్మలు ఘోషిస్తా ఎవరు మాకు విడదల కల్పించాలని కాబట్టి మనకు దేవుడు ఆ సేవ ఇచ్చి మనం వెళ్ళి వాళ్ళందరినీ ఆ బానిసత్వం నుంచి విడిపించాలంటే అంత ఈజీ కాదు కదా వాడు చిత్రహింసలు పెడుతున్నాడు మనుషుల్ని కాబట్టి వాటన్నిటి నుంచి మనము విజయం పొందాలంటే ప్రభు కొరకు రోషం కలిగి మనం జీవించాలా అనే విషయం మన ప్రభు వ్యాప్తం చేస్తున్నాడు వాళ్ళు సమాధులు ఉన్నారు ఈ రోజు వాళ్ళు సమాధులు ఉన్నారు వాడు సమాధులు అక్కడ సమాధులు తిరుగుతున్నాడు రయ్యంబావులు తిరుగుతున్నాడు ఈ రోజు క్రైస్తవ జీవితంలో కూడా సమాధులు సమాధులు ఉన్నారు వాళ్ళు చూడండి ఏసు ప్రభు పునరుద్వానం నుంచి ఆయన సమాధి చేయబడి తిరిగి గెలిచింది పైకి లేచింది ఆ పునరుద్వాన శక్తి నువ్వు పొందుకున్నావు దేవుడు నీకు నువ్వు కూడా పైకి లేచినావు కాని ఆ పునరుద్వానం అంటే ఆ మరణించిన వాళ్ళందరినీ వాళ్ళు నువ్వు జీవంలో తీసుకొని రాగలవు నువ్వు బ్రతికించగలవు ఆ సమాధు నుంచి నువ్వు బయట తీసుకురాగలవు ఆ బానిసత్వం నుంచి బయట తీసుకురాగలవు అందుకు పౌలు ఎంతగానో ప్రయాసపడి ఎంతమందిని ఆ స్థితుల నుంచి బయట తీసుకురాడు అందుకే ఫిలిపులు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ఆయన పునరుద్వానం గురించి చెప్తాడు పౌలు ఒకసారి చూసి వాటిని నేను ముగిస్తాను రాసిన పత్రిక రెండో అధ్యాయంలో పదో వచనంలో రెండు పదిలో ఏ విధము చేతనూ మృతుల నుండి నాకు పునరుద్వానం కలగవలనని ఆయన మరణ విషయంలోనూ సమా అనుభవం గలవాడినై ఆయన ఏ రీతిగా మరణించిండో ఆ రీతిగానే సమా అనుభవం గలవాడై ఆయనను ఆయనను ఆయన పునరుద్వానమును ఎదుగు నిమిత్తము ఆయన పునరుద్వాన శక్తి కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు ఈశ్వవి ఎట్టలేసిన పునరుద్వాన శక్తుని ఆ శక్తి ఆ పవర్ నాకు కావాలా ఎందుకంటే ఆ పవర్ నిలో పొందుకుంటే ఆ శక్తిని నువ్వు పొందుకుంటే అనేకులు నువ్వు మరణంలో నుంచి బయటి పునరుద్వానంలోకి నడిపి చనిపిన వాళ్ళు అనే విషయం చేయబడుతుంది అక్కడ చూడండి ఆయన పునరుద్వాన బలంలో ఎదుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలువడే ఎటుదో ఎదుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంట సమానంగా ఎంచుకుంటున్నాను ఈ అనుభవంలో మనం పోవాలంటే నువ్వు సమస్త పెంట కుక్కగా ఆయన మరణం ఏసు ప్రభు ఏ రీతిగా శ్రమోసు ప్రభు ఏ రీతి మరణించు ఎలాంటి సేవ చేసిండో ఎలాంటి శ్రమ అనుభవించడో వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుని ఆ రీతిగానే నేను సమ అనుభవంగా నేను అనుభవించాలా శక్తిని నేను పొందుకోవాలని ఎంతగా ఆశ ఉంది అలాంటి ఆశ ఈరోజు మనకుందా మనకుంటే నువ్వు అనేకులను నువ్వు సధుల నుంచి బయట నువ్వు తీసుకొని ఆత్మీయ దశలో వాళ్ళు సమాధంలో ఉన్నారు ఈ రోజు సున్నం కొట్టిన సమాధుల లాగానే కనిపిస్తున్నారు ఎలాగా కానీ రూపలంతా క్రూరమై భయంకరంగా ఉంది వాళ్ళ ఆత్మీయ స్థితి కానీ వాళ్ళు ఎండిపోయిన ఎముకల్లాగా ఆ ఏహెచ్కేలు నడిపించినారు లోయలు నడిపించినలాగా ఇస్రాయల్ ని సూచిస్తున్న ఎముకలు అంటాడు వాళ్ళు అంటున్నారు మా స్థితి అయిపోయింది మా పని మేము అయిపోయింది మా జీవితం అయిపోయిందని అన్నారు మమ్మల్ని అంటే అంటాడు అక్కడ దేవుడు వారి సమాధులు నేను తెరుస్తాను వాళ్ళ సమాధుల నుంచి నేను బయట తీసుకొస్తాను అనంటే వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడక్కడ సమాధుల్లో ఉన్నారు వాళ్ళు కాబట్టి ఏహెచ్కేల్ బోయ్ ప్రవచిస్తే వాళ్ళు గొప్ప సైన్యం లాగా పునరుద్వానం వాళ్ళు అంత పవర్ఫుల్ అభిషేకం అంత ఈజీగా వస్తుందా మనకి ఎంత సాక్రిఫైస్ చేసుకోవాలి మన లైఫ్ని ఈ లోకపరమైన శ్రమలతోనే మనము కొట్టిమిట్లాడుతుంటే అలాంటి సేవలు అలాంటి శ్రమలో మనం పాలువారు కాబట్టి ఇంకెంతగా ప్రయాసపడాల అందుకే పౌలు అంటున్నాడు చూడండి వచనంలో ఇది వరకే నేను గెలిచి నేను ఇది వరకే నేను గెలిచి తినని నేను ఇది వరకే సంపూర్ణ స్థితి పొందితేనే నేను చూడండి నేను అనుకూలం లేదు ఇది వరకు నేను గెలిచిన ఇది వరకు నేను సంపూర్ణ స్థితి పొందినని నేను అనుకోలేదంట చూడండి ఆయన ముద్దులు ఆయన పునరుద్వన శక్తిని పొంది ఇది వరకే నేను గెలిచి తినే ఇది వరకే నేను సంపూర్ణ స్థితి పొందితేనే అనుకున్న లేదు అంటే ఇంద్రానికి తృప్తి లేదన్నాడు దాన్ని నేను దేని నిమిత్తం క్రీస్తు యసు చేత పట్టబడితేను దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను ఈ పరిగెత్తడం ఈ లో మనం ఈ పరుగు పందంలో వాడు నిన్ను అండగిస్తూ ఉంటాడు అడుగు అడుగు నేను ఉంటాడు కానీ పౌలు పిలుపుగా పరుగులు బాగా చెప్తున్నాయన ఆయన ఏ విధం చేతనైనా సరే మృతుల పొందుదన్నా కావాలా ఆయన మొన్న విషయంలోనూ సమ అనుభవం గలవాడినాయి ఆయన అనురంగ బలము ఎదుగునీ శక్తి పొందుకున్నాడు సమస్త దానికోసం ఆయన ఇంత సాక్రిఫైస్ చేస్తున్నాయి లైఫ్ ఆయన మహిమలోకి ఆయన పవర్ఫుల్ శక్తి మనం పొందుకోవాలంటే ఈజీ అది కదా అంటే ఆయన దాన్ని పట్టుకోవాలని పట్టుకుంటున్నాయి అంత సేవ చేస్తున్న అంత పత్రికలు రాసి అంత సేవ చేస్తున్నా కానీ ఇంకా ఇంకా ఏదో సాధించాలని అంత ప్రయాసపడి ఆయన ముందుకు వెళ్తాడు చూడండి అయితే ఒకటి నేను చేస్తున్నాను వెనుక పోయిన వాటిని మరచి కాబట్టి వెనక ఉన్నాయి ఎన్నో మనం వెనక నుంచి మనల్ని అన్ని గుంజుతూ ఉంటాయి వాటిని మర్చిపోవాలి మనం వెనక చూసినవంటే నువ్వు అయిపోయినట్టే మన లైఫ్ లోతు ఏం చేసింది వెనక చూసింది చూడొద్దని దూత చెప్పింది చూస్తే నువ్వు చచ్చిపోతావాలి కానీ చూడకుండా వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోమంటే వాళ్ళు ఏం చేసినామే ఎట్టన్న చూద్దామని చెప్పి వెనక తీసి ఉప్పు స్తంభం లాగా తయారైతే అంటే లోతు భార్య ఉప్పు స్థంభంలాగా తయారు అయితే వెనక తన ఆస్తులు అంతస్తులు కాలిపోయి ఏమైపోతుందని చెప్పి ఏం జరుగుతుందని చెప్పి వెనక చూసింది చూడొద్దు అన్న ఆజ్ఞాతి కానీ ఎప్పుడైతే మనం వెనక చూస్తామో ఇప్పుడు ఎంత ఎంత దూరం నువ్వు ప్రయాణించినవు ఇక నువ్వు వెనక చూడొద్దు ఇక నువ్వు గమ్యానికి చేరాలా ఈ ప్రయాసంలోనే సైతానుడు వాడు నేను అనేక విధాలుగా నేను చిత్రహింసలు చేస్తూ ఉంటాడు నేను శోధిస్తూ కానీ వాటి అన్నింటికి వెళ్ళి కూడా తప్పక విజయం ఇస్తాడు ఆయన నమ్మదగిన తప్పక మనల్ని సాయం చేస్తూ ఉంటాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన కృప నీ మీద ఉంది కాబట్టి నువ్వు భయపడానికి వీల్లేదు కాబట్టి ఆయన కుమారుల ప్రఖ్యత అంటే మన దేవుని బిడ్డల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి తేరి చూస్తుంది ఎవరు మమ్మల్ని విడిపిస్తారా ఈ లోకంలో దేవుని బిడ్డలు ఏ రీతి ఉన్నారు ఎంతోమంది బుడులు కట్టుకొని సమ సంఘాలు కట్టుకొని అక్కడికే పరిమితం అయిపోతున్నారు కానీ మనం అనేక చోట్ల వెళ్ళాలా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాలా అనేకలు విముక్తి కల్పించాలా ఆ దాస్యంలో లోబడిన దాన్ని విడిపించాలంటే నువ్వు ఖచ్చితంగా జమలగుండా నువ్వు తప్పదు కానీ విజయం మొత్తం నీదే ఎందుకంటే ఆయన నీ సహకారిగా ఉన్నాడు కాబట్టి నీ ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రభుత్వ తప్పక సాయం చేస్తూ ఉంటాడు ఆయన మరణం పొందక ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను వాళ్ళు పన్ను కట్టాల ఒక అరచకేలు మీకు బోధకుడు ఈ పన్ను కట్టడా అని పేరుతో నడుగుతూ ఉంటే అప్పుడు ఏ స్ప్రం ఏమంటాడు ఆయన తెలుసు ఏసుకో చెప్పకముందు అని చెప్తాడు చూడండి అక్కడ విషయం మత పది ఏడో అధ్యాయం చివరి ఇరవై ఏడు వచ్చే వాక్యం అప్పుడు ఏసు ఏం చెప్తాడు సరే వాళ్ళ ఎందుకు మనం అభ్యంతరం కలిగి చేయాలా నువ్వు సముద్రానికి వెళ్ళి గాలం వేసుకో అక్కడ ఒక గాలం తీస్తే మొదటి ఏ చేప వస్తుందో దాంట్లో తెలిస్తే మీకు ఒక డబ్బు ముక్కు దొరుకుతుంది అంటే కొంత డబ్బు దొరుకుతుంది అది తీసుకొచ్చి వాళ్ళు కట్టేయమంటారు అంటే ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు ఎందుకు ఆ స్థితిలో చేసుకోవడం దగ్గర కూడా డబ్బులు లేవు ఆయన దగ్గర ఉంటే ఇచ్చేటువంటి ఏమో దగ్గర డబ్బులు లేవు ప్రభు చెప్తున్న పేతును పంపిస్తుంది అక్కడ పోయి సముద్రానికి వెళ్ళు ఏంటి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఈ సృష్టి మొత్తం నేను మీ కొరకు పెట్టినా కానీ మీరు ఏదైనా దాన్ని లోపరచుకొని తీసుకోవచ్చు దాని నుంచే మీరు చెయ్యొచ్చు అనేది అర్థం అక్కడ అంటే మొత్తం మేము మీ కొరకు పెట్టిన సముద్ర చేపల్లో కూడా దేవుడు పెట్టిండు అక్కడ అంటే సమస్త సృష్టి మీద మీకు అధికారం ఇచ్చి మీరు ఎలా మనం చెప్పే లోపరుచుకోమంటే నాకు అప్పుడు బాగా అర్థమైంది అది నిజమే కదా కానీ మనం ఏం చేస్తే ఎక్కడో చూస్తాం కానీ అంత ఇదంతా మందే కానీ ఇక్కడే మొత్తం సమస్తం పెట్టిండు మీకు అన్ని పెట్టిండు కానీ అది మనం చేసుకుని ఎక్కడో మనం ఎత్తుకం కానీ అక్కడ పేతులు పోయి అప్పుడు అది అక్కడ అది బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది అందుకే కీర్తలంగాణ ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఉంటుంది ఆయన సముద్ర మార్గంలో కూడా ఏమున్నా కానీ సమస్తాన్ని లోపరచుకోండి అని ఉంది వాక్యం బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది వాక్యం అది కాబట్టి ప్రతి దశలో కూడా ప్రభు మనకు సాయకుడు సమస్తం మనకు అనుగ్రహించి పెట్టి మన భవిష్యత్తుల గురించి ఏం అవసరం ఉంది అందుకే రోమిలక్ష్మి పత్రికలో పౌల విషయం చెప్తాడు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుట్టకై సమస్తం సమకూరి జరుగుతున్నదని ఎలుగుదామని వాక్యం అంటే ఆల్రెడీ దేవుడు అన్ని ప్లాన్ చేసి పెట్టి నీకు భవిష్యత్తు గురించి నీ ప్లానింగ్ అంతా పెట్టిండు కానీ అప్పుడు ప్రవేణ్ చెప్పిన మొదట నీతిని రాజ్యం వెతకమని సమస్తం మీకు ఆటోమేటిక్ అని నేను పెట్టేసినానడు కానీ మనం ఏం చేస్తామంటే అవి పక్కన పెట్టి ఈ లోకంలో వెతుకుతా ఉంటాం అందుకు మనం వెనకబడిపోయి ఫెయిల్ అయిపోతా కానీ దేవుని వాక్యం చెప్తుంది మనం ప్రయాసపడాలా ఎన్ని అగ్ని వంటి మహాష్టముల గురించి మీరు బహుగా ఆశ్చర్యపడతాను పేదలు ఆయన మహిమలోకి మీరు ప్రవేశించబోతాను కొంచెం కాలమే తర్వాత మిమ్మల్ని సంపూర్ణ చేసి బలపరిచి స్థిరపరుస్తున్నాయను కాబట్టి స్థిరపరిచేది బలపరిచే టైం నువ్వు సంపూర్ణ స్థితికి ఎదుగు టైంలో నీకు శ్రమలు ఉంటాయి కానీ విజయం పొందాలా మన ప్రార్థన పూర్వకం మనం ముందుకెళ్లాలా మరి విశేషంగా ఈ లోకంలో అనేకుల్ని ఆ బానిసత్తుల నుంచి మనం విడిపించాలా అలాంటి సేవలు ప్రభు మనం నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవాశయానికి ఎంతో మందాలు ప్రభు యినా నా దేవానికి ఎంతో వందాలు ప్రవ్వ మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశముల గురించి ఏదో ఒక వింత సంభవిస్తున్నట్టు మీరు ఆశ్చర్యపడుతున్నారు ప్రవ్వ కాబట్టి ఇవన్నీ ఓ ప్రవ్వా ఎంతగా ఆశ్చర్య కలిగిస్తుంది మనుషులకి అయినా కాబట్టి ప్రవ్వా అది క్రీస్తు మహిమ మీద మీరు మహా ఆనందంగా ఎంచుకోమన్నారు ఎందుకంటే ఆయన నామం నిమిత్తము దేవుని ఆత్మ ఆ శ్రమల్లో నిందల్లో మీరు ఆ ఆత్మ దేవుని ఆత్మ కానీ కాబట్టి మీరు సంతోషించి ఆనందించమన్నారు కాబట్టి ప్రవ్వ ప్రతి దశలు మేము ఆనందించాలా సంతోషించాలా మీ అందరి మాకు ఆనందం సంపూర్ణతో ప్రభావ సర్వ సంపూర్ణత మీలో ఉంది ప్రభావం కాబట్టినైనా మరి విశేషంగా ప్రవ్వ ఈ లోకంలో మమ్మల్ని ఎందుకు పెట్టినారు ప్రవ్వ మా జీవిత పరమార్థం మీ మహిమ కొరకనైనా మీ సంకల్పాలు మేము చేయడానికి ప్రవ్వ ఎంతో మంది ప్రభావ నశించిపోతే ఈ లోకంలోనైనా ఈ సృష్టి మిగులా తేరి చూస్తుంది ప్రవ్వ ఎవరు మమ్మల్ని విడిపిస్తారండి తండ్రి ప్రతి ఒక్క బిడ ప్రవ్వ అందరి మీ రక్తాన్ని కాచిన కలువరిశీలు మీద కాబట్టి ప్రవ్వా ప్రతి ఒక్కరు ప్రవ్వ మీ రక్షణ ప్రణాళికలో ఉండాలా ప్రభ ఒక్కరు కూడా మేము పోగొట్టుకోలేదన్నారు మీరు కాబట్టి మేము ఒక్కరు కూడా విడిచిపెట్టుకున్న ప్రతి ఒక్కరు మీ సంతి మేము నడిపించాలా మా జీవిత కాలం అంత మా ఈ లోకంలో మా పని ఎంతవరకు మీరు పెట్టినారు ప్రవ్వ ఆ రీతిగా ప్రభావ మేము ముందు కొనసాగాల ప్రభావ అనేకులు మీ చెంత నడిపించాలా ప్రవ్వ అనేకుల వెలుగులోకి అవానిసత్తుల నుంచి మీ బడికి తీసుకొని రావాలా అందుకరకు మమ్మల్ని ఈ క్షణం వరకు ఈ రోజు వరకు మమ్మల్ని సజ్జలు పెట్టినారు ప్రభ ఎన్ని కష్టాలున్నా ఎన్ని శ్రమలున్నా కానీ ప్రవ్వ అడుగడుగునైనా మీ కృప మీ ఆదరణ మీ సమాధానం మాకు అనిపిస్తాం సమస్తాన్ని మాకు అనుకరిస్తూ ఆనందింపజేస్తున్నారు మీ కృపలో మమ్మల్ని బలపరిచినందుకని నీకు ఎంతో మీరు చేసిన కార్యాలను బట్టి నీకు ఎంతో వందాలని బట్టి మేము స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం కాబట్టి ధైర్యంగా ప్రభావ భయపడుకున్నా ఎందు కష్టాలు శ్రమలు వచ్చినా కానీ ప్రభా జిస్తే మేము ముందుకు పోయి అనేకులు తీసుకొని రావాలా అలాంటి సేవలు నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థినా తల్లి మన ప్రభు అయిన ఏస్తు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ సదాకాలం తొడింది మాక ఆమె ప్రెసిడెంట్